మద్భక్తుంటే మయి ఈశ్వరే సర్వ్ పరమగుర వాసుదేవే సమర్పితర్వాత్మ్య శృణోతి స్పృశతి వామే భగవాన్వాసుదేవీష్టబుద్ధి మద్భక్త నా భక్తుడు నా భ ఎలా ఉంటాడంటే వీడు దెయ్యం పట్టిన వాడులాగా ఉంటాడు ఏమైంది గ్రహ ఆవిష్ట బుద్ధి దెయ్యం పట్టిన వాడిలాగా పిచ్చివాడులాగా ఉంటాడు ఏమంటే భక్తుడు అంటే పిచ్చివాడులో ఉంటాడా అలా అలా వర్ణిస్తున్నారు అంటే శ్రీరామకృష్ణులు అన్నారు భక్తులు నువ్వు సంసారము ఎడలా పిచ్చి పట్టినట్లు ఉన్నావా లేవా సంసారంలో అంత శ్రద్ధతోటి అంత ప్రేమతోటి సంసారంలో దూసుకుపోతున్నావు కదా అది పిచ్చి అనుకుంటున్నావా తెలివితేటలు అనుకుంటున్నావా సంసారంలో పిచ్చి పట్టినట్టు ఉంటే ఉంటే దేవుడి విషయం ఈశ్వరుని విషయంలో పిచ్చి పట్టినట్టు తప్ప కాబట్టి నువ్వు పని సంసారము ఎడలు నీకు ఎంతటి పిచ్చి వ్యామోహం ఉన్నదో దాంట్లో ఒక లేశమంత ప్రేమ దేవుడు ఎందుకు కలిగి ఉంటే సరిపడు శ్రీరామకృష్ణ ఏమన్నారంటే డోంట్ బి మ్యాడ్ ఆఫ్టర్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ బి మ్యాడ్ ఆఫ్టర్ ఈశ్వరా అని చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ డోంట్ క్రై ఫర్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ క్రై ఫర్ ఈశ్వరా ఏమండి మీరు చెప్పండి డబ్బు కోసం మీరు కన్నీరు పెట్టారా లేదా చెప్పండి మానం కోసం వీడి కాళ్ళు వాడి కాళ్ళు పట్టుకున్నారా లేదా మీరు సంసారం కోసం వీడి కాళ్ళు వాడి కాళ్ళు పట్టుకున్నారా లేదా ధనం కోసం ఊడిగని చేశారా లేదా చెప్పండి వీటి కోసం ఇంత పని ఊడిగము కాళ్ళు పట్టుకోవడము ఏడవడము ఇవన్నీ కూడా మీరు సంసార విషయాల కోసం చేసినప్పుడు చేసినప్పుడు దేవుడు ఎదురకుండా కూర్చొని దేవుడి కోసం ఏడిస్తే తప్పే ఉంది అసలు తప్పే ఉంది కాదు అసలు దేవుడి కోసం ఎవడు వాడికే దేవుడు లభిస్తాడు ఏడవాలి ఇది సీతాన్వేషణ హనుమంతుడు అంటే సీతాన్వేషణ హనుమంతుడు అంటే వడలు కాదు సీతాన్వేషణ సో హనుమంతుడు ఏం చేస్తాడు వల ఏడుస్తాడు నాకు సీత దొరకలేదు నాకు ఆ ఏడుపు బోల్డ్ అంత ఏడుపు అది ఆ ఏడుపు నేను పాఠం చెప్పాను రెండు క్లాసులు అయిపోయింది గంట క్లాసులు రెండు అయిపోయింది అవన్నీ స్వామికి ఈ ఏడుపు ఇంకో క్లాసులో పూర్తి అవుతుంది వల్ల వల్ల ఏడవడమే ఆత్మహత్యకి తయారైపోతారు ఆత్మహత్య చేసుకోవటానికి మెథడ్ ఏమిటనే ఆలోచనే తప్ప చేసుకోవడం ఖాయం మెథడేమిటి సముద్రంలో పడిపోతే ఎలా ఉంటుంది అయితే నిప్పు రాజేసి దాంట్లో దూకేస్తే ఎలా ఉంటుంది అయితే తిండి తిప్పులు మనసు అలా పడు ఉంటే ఎలా ఉంటుంది ఈ మూడు రకాల ఆత్మహత్యోపాయాలని పరిశీలించి వీటిల్లో ఏది మనం పట్టుకుంటే బాగుంటుంది ఏమైనా ఆలోచించుకుంటున్నాడు ఆయన ఏడుస్తా అప్పుడు ఆయనకి ఆ కళ్ళ నీళ్ళకి కళ్ళ నీళ్ళ నిండిన కళ్ళలోంచి కనపడి కనపడనట్లుగా అడవి కనపడుతుంది ఎందుకును ఏమిట్రా అడవి నేను ఇంట్రెస్ట్ ఇంతదాకా ఈ అడవి కేసు నేను చూడలేదు ఈ లంక చూడటంతో సరిపడింది ఈ అడవి కేసు మనం చూడలేదే గ్రామం చూసాం తప్ప అరణ్యాన్ని చూడలేదన్నట్టుగా వేదాంతులకి గ్రామము అరణ్యము పెద్ద తేడా అని ఆశ్చర్యపోయి ఆ ఏడవడం కళ్ళు తీర్చుకుని ఈ అడవి నేనేం గమనించలేదే అని ఈ అడవిలో ఉండేమో ఆవిడే అని అనిపిస్తుంది మనస్సుకి బుద్ధితో వస్తుంది లోపల నుంచి వస్తుంది ఆ ప్రేరణ అంత అంతఃప్రేరణ వచ్చేస్తుంది లోపల నుంచి వస్తుంది జ్ఞానం పై రాదు ఈ అడవిలో నేను చూడలేదేవి అనుకుంటాడు అప్పుడు అనిపిస్తుంది అసలు సీతాదేవికి అడవి అంటే చాలా ప్రీతి కదా ఆవిడికి నగరం మీద ప్రీతి కంటే అడవి మీదే ప్రీతి ఎక్కువ అవిడ నగరంలో దొరకదు అడవిలోనే దొరుకుతుంది అని ఆయనకు అనిపిస్తుంది అంతఃప్రేరణ వస్తుంది అంతే అటువైపు అడుగు వేస్తాడు వేసేప్పటికీ అక్కడ పక్షుల కిలకళారావాలు వినపడతాయి అంటే తెల్లవారబోతుందనమాట నాలుగున్నర అయిపోయినప్పుడే ఆ కిలకళారావాలు విన్న వెంటనే ఈ పక్షులన్నీ ఓ హనుమా రా అని నన్ను పిలుస్తున్నట్టున్నాయే అనుకుంటాడు ఇంతట్లోకి చల్లటి గాలి ముఖం మీద కోరుకుంటాడు ఎంత వవవు వాయు సుఖ స్పర్శ సుఖమైన స్పర్శగల వాయువు వీచి నన్ను ఆహ్వానిస్తున్నట్టున్నాడే అనుకుంటాడు ఈ లోపల అడవిలో అడుగు పెడతాడు అడుగు పెట్టేప్పటికీ గాలి వీచి చెట్లన్నీ కూడా గలగలగలలా బుట్టెడు పువ్వుల ఆయన ఎత్తుని పోస్తాయి పోస్తే ఓహో ప్రకృతి కూడా హనుమను పూజిస్తున్నాయి ఆశీర్వదిస్తున్నాయి అని అనిపిస్తున్నాడు అలా కొంత దూరం వెళ్తాడు అక్కడ ఓ చెట్టు కనపడుతుంది ఓ తిన్నే ఉంటుంది ఇంకా సీతాదేవి రానే లేదు అతనికి తెలిసిపోతుంది మనం సీతాదేవి దగ్గరికి వచ్చేసాము అని తెలిసిపోతుంది ఇంకా అసలు సందేహమే లేదు ఇంకా ఆ చెట్టు కూర్చుంటాడు ఓ ఐదు నిమిషాలు అయిపోయింది కాబట్టి ఆ భక్తుడు దేవుడి ముందు ఏడవడం వాడు సంసారం ముందు ఏడ్ చేయను నేను డబ్బు కోసం ఏడ్ చేయను నా వాళ్ళు నా వాళ్ళు అంటూ వాళ్ళ ముందు ఏడ్ చేయను కళ్ళ నీళ్లు పెట్టుకున్నాను కొడుకు చెప్పిన మాట వినకపోతే కళ్ళ నీళ్లు పెట్టుకున్నాను పెట్టుకున్నారా లేదా ఏదో ఒక పరిస్థితి కలిసి రాకపోతే కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాను అంటే అందరి ముందు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే బాగుండదని ఏకాంతంగా అవసరం మొత్తానికి ఏడ్చిన మాట సత్యమే కదా మరి సంసారం కోసం ఏడిచిన వాడు దేవుడి కోసం ఏడిస్తే నష్టమే వచ్చింది అని అడుగుతారు శ్రీరామకృష్ణుడు కాబట్టి ఏవం గ్రహాదిష్ట బుద్ధి ఏదో ఒక దెయ్యం పట్టినట్టుగా ఉండాలి అలా ఉండాలి వ్యాకరణం చదువుతున్న విద్యార్థిని గురువుగారు అడుగుతారు ఏమయ్యా నీకు వ్యాకరణం ఏదో అలవోకగా అలా ఓ సూత్రం ఇక్కడ సూత్రం ఇక్కడ అలా చదువుతున్న వాళ్ళు అడిగితే పిచ్చి పట్టిన వాడు చదివినట్టు చదువుతున్నావా అని అడుగుతాను అయితే నేను పిచ్చి పట్టిన వాడు చదివినట్టు చదువుతున్నాను సరే రూపాయకి వస్తావు పర్వాలేదని చెప్తాను వ్యాకరణం చదివేప్పుడు అది ఒక ఆవేశంతో చదవాలి తప్ప నన్ను ఊరికే కొత్త పెళ్లి కొడుకులేదా అలా రూపంగా అది రాదండి అది ఊరికేదో సూత్రాలు అన్ని పుస్తకంలో ఉంటాయి బుద్ధిలో ఉంటావు సో ఒక ఆవేశంతో చదవాలి వ్యాకరణం అలాగే భక్తి అంటే ఉంటే అల్లరి చేస్తే భక్తి అవ్వడం ఒక లోపల ఆ బుద్ధి అది ఒక భక్తి ఆవేశంతో నిండి ఉండాలి గ్రహ ఆవిష్ట బుద్ధి నేను శ్రీరామకృష్ణవారు కృష్ణాంతారు ఆయన ఏమన్నారంటే ఒక పాక చిన్న పాక ఆ పాకలోకి ఏనుగు ప్రవేశిస్తే ఏమిటవుతుంది ఆ పాక దాని గోడలు ఆ తా ఆకులతోటి కడతారు గోడలు ఆ గోడలు ఏమవుతాయి పగిలిపోతాయి స్తంభాలు ఏమవుతాయి విరిగి కుప్ప కూలిపోతాయి ఊఫేమవుతుంది నేల కూలుతుంది అలా అయిపోతుంది భక్తుడికి భక్తుడు భక్తి హృదయంలో ప్రవేశిస్తే పాకలో ఏనుగు ప్రవేశించినట్టు ఆ పాక ఉండదు ఇంకా పాక కూలిపోతుంది అలాగే భక్తులు హృదయంలో భక్తి కనుక హృదయంలో ప్రవేశిస్తే వాడి జీవితం ఇంకా అలా ఉండదు అది మారిపోతుందండి తేడా వచ్చేస్తున్నాం పూర్వంలాగే డబ్బు సంపాదించుకుంటూ ఉన్నాం లెక్క పెట్టుకుంటూ ఉండడం పో దాన్ని భద్రం చేసుకుంటూ ఉన్నాం ఆ లెక్క పెట్టుకుంటూ ఉండడం నా కొడుకు నా కోడలు నా కూతురు ఉంటూ నా మనవడు ఉంటాం అలాగే ఆ గురుగుడు గొలుసంలాగా ఆ సంసారంలో పరిభ్రమిస్తూ ఉండడం అలా ఏముండదు కదా ఆ పాకంతా కూడా ఊడిపోయి ఇటు పడి ఇటు పడిపోయి పడిపోతాయి అలా ఉంటుంది భక్తి యొక్క లక్షణం నేను ఊరికే అక్కడ ఏవంగ్రహావిష్ట బుద్ధి అనే సమాస పదాన్ని వ్యాఖ్యానం చేస్తో మీకు నేను చెప్పాను మీరు భయపడిపోయి మళ్లీ క్లాసు నుంచి రావడం మానేయకండి సో మొత్తానికి దాని ఎడల మీరు సంసారాన్ని సర్దుబాటు చేసుకోవడంలోనే కాలక్షేపం చేసేస్తూ అప్పుడప్పుడు లిప్సింపతి అంటారు భక్తి అనే దాని ఎడల లిప్సింపతి చూపించటం అనేది అది భక్తి కాదు తర్వాత భక్తి పేరిట గడబిడ చేయడం అల్లరి చేయడం హంగామా చేయటం అది భక్తి కాదు భక్తి అంటే బుద్ధిలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన పరివర్తనకు భక్తి అనిపడు చెప్ప శత్యము పరివర్తన బుద్ధిలో వచ్చినట్లయితే దానిని భక్తి అని అంటారు సో ఏవంగ్రహావిష్ట బుద్ధి మద్భక్త ఈ విధమైన గ్రహము ఈ విధమైన ఒక పిచ్చి వారి హృదయంలో ప్రవేశించాలి ఏమిటి ఆ పిచ్చి ఆ పిచ్చి ఎలా ఉంటుందో తెలుసునా ఈశ్వరుడు సర్వజ్ఞుడు పరమగురువు వాసుదేవుడు ఆ పిచ్చిని వర్ణిస్తున్నారు ఇప్పుడు చూడండి ఈశ్వరుడు అంటే అర్థం ఈష్ అనే పదానికి వరచ్ అనే ప్రత్యయం చేస్తే ఈశ్వర అవుతుంది అంటే ద సుప్రీం పవర్ ఈష్ అంటే పవర్ ఈష ఐశ్వర్యే హదు ఈష్ అంటే పవర్ ది ది పవర్ సో అండ్ వరచ్ వర అనే పద అనే ప్రత్యయానికి అర్థము ద సుప్రీం ద సుప్రీం పవర్ ద సుప్రీం పవర్ అంటే అది ఎలా అర్థం చేసుకోవాలంటే అంటే చాలా ప్రాక్టికల్ అందుకోసం చెప్తున్నాను వెరీ ప్రాక్టికల్ ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు చంద్రుడు వేయించే అస్త్రమిస్తున్నాడు సూర్యుడు వేయించి అస్త్రమిస్తున్నాడు గాలి వీచుతోంది నదులు ప్రవహిస్తున్నాయి సో గ్రహములు సూర్యుడు తిరుగుతున్నాయి నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి ఈ శక్తి వీటన్నిటినీ వాటి స్థానంలో నిలబెట్టిన ఒక మహాశక్తి ఏది అదే మహాశక్తి మన జీవితాలని శాసిస్తూ ఉన్నది ఆ శక్తియే నాయన్ను కూడా గలదు దాని వలననే కన్ను చూస్తోంది చెవి వింటోంది ఆ మహాశక్తి వలన అనే గుర్తింపుకి ఈశ్వర భక్తి అని పేరు ఆ రకమైన రికగ్నేషన్ ఎందుకంటే ఈశ్వరుడు డూ ఏమీ కాదు ఇదికే డూ పెట్టకపోతే డూ పెట్టకపోతే ఏం పెడతారు ఈ డూ అంటే ఆయన పెద్ద అర్థం వస్తుంది ఓకే అని చేత డూ మరి ఏం పెడతారు మూ పెడతారా ఈశ్వరుడు మూ పెడతారా అయితే ఊ పెడతారా అయితే లూ లూ పెడితే బహువచనం కూడా వస్తుంటాయి పెద్ద సమస్య కాబట్టి ఇంకేం మిగిలింది డూయే మిగిలింది అందుకోసం డూ పెట్టాను తప్ప ఆయన పెద్ద ఆయననే ఉద్దేశంతో డూ పెట్టలేదు అర్థం ఏంటంటే మీకు గాడ్ అన్నారు ఇంగ్లీష్లో గాడ్ అంటే మిస్టర్ గాడ్ అని కాదు నేను మిస్టర్ గాడ్గా తీసుకుంటే దానికి సమస్య దానికి సమస్య ఉదయం కొత్త సమస్య పుడుతుంది విష్ణు అన్నారు అనుకోండి విష్ణుడు అని మీరు డూ అలా పెట్టుకోండి విష్ణుడు అని డూ పెట్టడం చేత శివ శివుడు అని డూ పెట్టడం చేత ఈయనో పెద్ద అయినా రెండు ఆరాధనా పద్ధతులు మొదలయ్యి వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నారు ఇప్పటికి కూడా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంచెం ట్వంటీ సెంచరీలో మరీ గట్టిగా కొట్టుకుంటే ఈ టీవీ వాళ్ళు అల్లరి పెడతారని గట్టిగా కొట్టుకోవట్లేదు కానీ అదర్వైజ్ వాళ్ళు పరస్పరము విరోధభావంతో ఉన్నారు అవునంటారా కాదంటారా ఆ డూలో వచ్చిన ప్రారంభం మీరు ఆ డూ తీసి పక్కన పెట్టండి విష్ణు ద రియాలిటీ ఆల్ ప్రవేజివ్ రియాలిటీ సర్వవ్యాపకమైన తత్వము శివ మంగళకరమైన తత్వము ఇప్పుడు పేచీయ ఉంది పేచీ ఉండదు కాబట్టి ఈశ్వరుణ్ణి అలా తెలుసుకోవాలి ఈశ్వరే ఈశ్వరుని ఎందు ఎటువంటి ఈశ్వరుడు మహా సర్వశక్తిమంతుడైనే ఈశ్వరుడు ఆయన సర్వశక్తివంతుడు మాత్రమే కాదు సర్వజ్ఞానము కూడా ఆయనే ఎందుకంటే శక్తి ఉండి జ్ఞానం లేకపోతే ఆ శక్తి వినాశానికి దారితీస్తుంది శక్తి ఉన్న చోట జ్ఞానం కూడా ఉండాలి ఇప్పుడు ఊళ్ళో రౌడీ ఉంటాడనుకోండి ఆ రౌడీ సద్గుణ సంపన్నుడైతే ఎంత బాగుంటుంది అలా ఉండాలి హనుమంతుడికి రౌడీకి తేడా ఏమిటి హనుమంతుడికి శక్తి ఉన్నది జ్ఞానము గలట రౌడీకి శక్తి ఉన్నది జ్ఞానము లేదు అలా ఉండకూడదు అదే హనుమంతుని యొక్క ప్రత్యేకత బుద్ధిమతాం వరిష్ఠుడు మనోజమం మారుతతుల్య వేగం అది వేగము శక్తే పాతాత్మజం బుద్ధిమతాం వరిష్ఠు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు శక్తి జ్ఞానము ఒక చోటుండ అదే ఈశ్వరుడు ఎప్పుడైనా ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు అనబడే శక్తి తప్పుగా ప్రవర్తిల్లడం మీరు చూసారా అంటే తప్పుగా ప్రవర్తిల్లడం అంటే నిప్పు కాల్చడం మానేసి నీళ్లు కాల్చడం మొదలు అది ఆ ఈశ్వరుని యొక్క శక్తి తప్పుగా ప్రవర్తించుతున్నది అని చెప్పాలి అంచేతనే ఈ మెరకిల్స్ అనే మాటలు చూసారా ఇట్ ఈస్ జస్ట్ రిజల్ట్ వర్క్ ఇట్స్ జస్ట్ రిజల్ట్ వర్క్ ఇప్పుడు ఆయన ఎవరో హోమం చేశారు ఆ హోమంలో నీళ్లు హోమం చేశారు అంటే ఏమన్నా మరైతే నిప్పు ఆరిపోయి ఉండాలంటే ఆరిపోలేదు మరింత బాగా ప్రజగా వెళ్ళింది మరైతే అది నీళ్లు కాదు పెట్రోల్ అయి ఉంటుంది నీళ్ళలా నీకు కనపడిందే తప్ప నీళ్లు కాదు కాదండి ఆయన నీళ్ళే చేశాడని నేను చూశాను నువ్వేం చూశావు నువ్వేం చూసావు ఆయన నీళ్లు హోమం చేస్తుంటే చూశాను నీళ్లు హోమం చేస్తుంటే నువ్వు అడుగుని నోరు పెట్టి తాగి చూసావా కాదు ఆయన ఎవరో చెప్పాడు కాబట్టి మరి నీళ్లు హోమం చేస్తుంటే చూశానని హోమం కని చూసేదా కాదు మీరుగో ఫోటో తీసాను చూడండి అంటాడు ఫోటో ఫోటో ప్రూఫ్ ఎలా అవుతుంది కాదు వీడియో వీడియో ప్రూఫ్ కానే కాదు కాబట్టి హోమం చేసే నీళ్లు హోమం చేస్తే అది మన మంట బాగా మండిందంటే అర్థం అండి నీళ్లు చల్లార్థకం మానేసి మంట మండడం మొదలుపెట్టాయన్నమాట అంటే ఈశ్వరుని యొక్క శక్తి అది ఎందుకు ఎటు కాకుండా పోయిందని అర్థం కాబట్టి ఈశ్వరుని యొక్క శక్తి అది అజ్ఞానముతో కూడిన శక్తి కాదు జ్ఞానంతో కూడిన శక్తి కాబట్టి నీళ్లు తడిగానే ఉంటాయి నిప్పు వేడిగానే ఉంటుంది నిప్పు నిప్పే గాలి గాలియే ఆకాశము ఆకాశమే అది ఈశ్వరుని యొక్క శక్తి సర్వజ్ఞ కాబట్టి అది సర్వజ్ఞానము అంటే అర్థం అది అటువంటి ఈశ్వరుడు పరమ గుర గురువు అంటే తండ్రి గురువు అంటే తండ్రి తండ్రులకు తండ్రి ఇప్పుడు మన కన్న తండ్రి ఒక ఆయన ఉంటాడు ఆయన తండ్రి తన్న తండ్రి పోయాక పెద్దన్న గారు తండ్రి స్మృతికారులు చెప్తారు పెద్దన్న గారు తండ్రి పెద్దన్నగారికి వీడికి పడకపోతే తండ్రి లేదు ఏమీ లేదు ఒకప్పుడు పెద్దన్న గారు ఆస్తి సరిగ్గా ఇవ్వలేదనుకోండి అప్పుడు కోర్టుకు వెళ్తాడు తండ్రి అని సో పెద్దన్న గారు తండ్రి అని అదొక స్మృతికారులు అలా చెప్పారు అమ్మ ఈ స్మృతికారులకి ఆస్తి తగాదాలు అన్నీ వాళ్ళకి అవన్నీ తెలియక అలాగెత్తారు పెద్ద గారు తండ్రి ఒక తండ్రి అయినా పిల్లనిచ్చినవాడు తండ్రి పిల్లనిచ్చినవాడు కట్నం బాగా ఇస్తే తండ్రి అని పిల్లనిచ్చినవాడు తండ్రి చదువు చెప్పినవాడు తండ్రి అనిలాగేవో తండ్రులు పెట్టారు వీళ్ళందరూ ఆయా సందర్భాలలో గురు శబ్ద వాచడు గురువు అంటే తండ్రి అని అర్థం అయితే తండ్రులోకి తండ్రి పరమకురావు ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్లనే మనము ఇక్కడ పుట్టినాం ఇప్పుడు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది విత్తనం నుంచి వచ్చింది కాబట్టి చెట్టుకి తండ్రి ఎవరు విత్త అలాగే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈశ్వరు నుంచి వచ్చాడు జీవుడు వచ్చింది ఈశ్వరుడి నుంచి కాబట్టి ప్రతి జీవుడికి తండ్రి ఈశ్వరుడే ఆయన పరమగురవు ఆయన వాసుదేవ కాబట్టి వాసుదేవ అంటే వసుదేవ దేవకుల యొక్క పుత్రుడు అని చెప్పకూడదు చెప్తే ఏమవుతుందో తెలిసిన అది కలవదు నీరును నూనె కలవవు అదేనికది విడివిడిగా ఉంటాయి తెలుగులో సావిత ఉంది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అది కలవ ఇప్పుడు అమ్మగారు పప్పు వండి వడ్డించారు పప్పుముందు పప్పు అంతా తెలిసిన తర్వాత నీళ్ళు అడిగి పడ్డాయి అలా కలవలేదు అనమాట సరిగ్గా ఉడకపోతే కలవ సో అలాగే ఈ సమాసాలు కూడా ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి సుప్రీం పవర్ ఆమ్షియన్ ద సుప్రీం ఫాదర్ ద సన్ ఆఫ్ దేవకే అండ్ వసుదేవ కలిసిందా కలవడా మీకు కలిసిందనిపిస్తే ఐ కెనాట్ హెల్ప్ పెట్టే ఐ కెనాట్ హెల్ప్ పెట్టే ఇప్పుడు కాబట్టి అలా చెప్పకూడదు దేవకీ వసుదేవుల పుత్రుడు భారద్వాజశోత్రడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి మేనమాను శాంతి చేసుకోవాలి ఇలా మొదలు పెట్టకూడదు ఈ పురాణం కాదుగా ఇది అక్కడ వాసుదేవ అంటే అర్థం చెప్పే సందర్భం దాని సందర్భాన్ని బట్టి చెప్పాలి వాసుదేవ అంటే శంకరులు ఎప్పుడు కూడా వీళ్ళకి పుట్టాడు వాళ్ళకి పుట్టాడు అలాంటివి రాయని భాష్యాల్లో ఈ పురాణం కాదు ఇది శంకర భాష్యం అంటే ఇట్ ఈజ్ ఈనాటి థి థియలాజికల్ హింట్స్ కూడా ఉండవు వాసుదేవ అంటే వాసు అసౌదేవచ్చ వాసుదేవ సంధ్యావనంలో శ్లోకం ఒకటింది సంధ్యావనం చేసి వాళ్ళకి తెలుస్తుంది వాసనా వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అంటే వాసుదేవుడు దేవకి కొడుకనుందా ఎలా ఉన్నది ఆ శ్లోకం అంటే వాసు తెలుస్తుంది కదా సో వాసుదేవుడు వాసుదేవుడు అంటే సర్వభూత నివాసోసి నీవు వాసు అంటే సర్వప్రాణులు నీ ఎందే నివాసము కలిగి ఉన్నవి ఎలా అయితే తెరటములన్నిటికీ సముద్రమే నివాసము అలాగే సకల ప్రాణులు కదా పరమేశ్వరుని ఎందే మనుగడను కలిగి ఉన్నవి కనుక ఆయన వాసు సర్వభూత నివాసోసి వాసుదేవత అంటే సకల ప్రాణులు ఎవరి ఎందున్నవి ఆ పరమేశ్వరుని ఎందే ఉన్నవి ఇది ఎలాగంటే ఈ దీపములన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ఎందే ఉన్నవి అంటే దాని అర్థం ఎలక్ట్రిసిటీ టేబుల్లాగా అక్కడ ఉంటే అవన్నీ వెళ్ళే దాని మీద కూర్చొని ఉన్నాయని కాదు యూ కెన్ అండర్స్టాండ్ దట్ మచ్ ఈ దీపములన్నీ ఎలక్ట్రిసిటీ ఎండే ఉన్నవి అంటే అర్థం కూడా ఎలక్ట్రిసిటీకి కనెక్ట్ అయ్యి ప్రకాశిస్తున్నాయి ఒకవేళ కనెక్షన్ దిగిపోతే ప్రకాశించడం మానేస్తాయి కాబట్టి మనం ఏమంటామంటే ఈ దీపములన్నీ ఎలక్ట్రిసిటీ ఎందే ఉన్నవి బుడగలన్నీ సముద్రమునండే ఉన్నవి తరంగములన్నీ సముద్రము నుండే ఉన్నవి ఘటాకాశములు మఠాకాశములు కుద్యాకాశములు ఇత్యాది పరిచ్ఛిన్నములైన ఆకాశములన్నీ ఆకాశ ఆకాశమునందే ఉన్నవి అదేవిధంగా సకల ప్రాణులు ఆ పరమాత్మయండే ఉన్నారు మీరెక్కడున్నారు అంటే మేము పద్మరావు ఉన్నాము కాదు పరమాత్మ ఎందు అమెరికాలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారు పరమాత్మ ఎండే ఉన్నారు ఎందుకంటే దట్ కాస్మిక్ లైఫ్కి పరమాత్మ అని పేరు అమెరికాలో ఉన్నవాడు కూడా లైఫే మనము లైఫే లైఫ్ ఉన్నంత వరకు లైఫే పరమాత్మ కనుక మనమందరము పరమాత్మందే ఉన్నాము కనుక పరమాత్మకు వాసు అని అయితే ఇప్పుడు తరంగములన్నీ సముద్రములందే ఉన్నాయి కానీ సముద్రం జడం ఘటాకాశమా ఘటాకాశములన్నీ మహాకాశములలోనే ఉన్నాయి కానీ మహాకాశం జడం అలాగే మనందరం దేవుడి ఉన్నాము కాబట్టి దేవుడు జడం అనుకోకూడదు దేవు ఇందాక మిమ్మల్ని అడిగాను దేవుడు జడం అనుకుంటున్నారా చేతనం అనుకుంటున్నారా కాబట్టి దేవుడు చేతనము జడం కాదు దేవ దేవ అంటే చేతనుడు కాబట్టి ఆయన ఇప్పుడు ఎలక్ట్రి దీపములన్నీ ఎలక్ట్రిసిటీ ఎందే ఉన్నాయి అంటే ఎలక్ట్రిసిటీ అది భౌతికమైన పదార్థమా లేకపోతే శక్తియా పదార్థం కాదు శక్తి అదేవిధంగా ప్రాణులన్నయూ పరమేశ్వరుని ఎందే వసిస్తున్నయి ఉన్నవి అంటే ఆ పరమేశ్వరుడు ఆయన ఏదైనా ఒక మెటీరియల్ జడవస్ జడతత్వమా లేక చేతనమా అంటే దేవ చేతనుడు వాసు దేవశ్చ వాసుదేవ అది వాసుదేవ శబ్దానికి అర్థం కాదండి ఆయన వసుదేవుడికి దేవతకి పుట్టినాడంటే సరే అది వేరే సరే అది పురాణంలో అలా చెప్తారు అది అవతారంలో అలా చెప్తారు అది మంచిదే ఆ సందర్భం వేరు ఈ సందర్భంలో వాసుదేవ అటువంటి వాసుదేవుని ఎందు సర్వాత్మన అంటే అన్ని విధములుగా తనను తాను భక్తి అనబరు ఏమన్నా సమర్పించుకోవడానికి ఏమి కష్టమేముంది దీంట్లో సమర్పించుకోవడానికి ఏం కష్టం ఉంది ఇప్పుడు ఈ సకల జగత్తును నడిపించేటువంటి ఏ మహాశక్తి కలదో ఆ మహాశక్తియే మన లోపల ఉండి కన్ను చూసి ఇట్లా చెవి విని ముక్కు ఆఘ్రానించేట్లా నోరు మాట్లాడేట్లా చేస్తోంది గుండు కొట్టుకున్నారో ఆ మహాశక్తి వలననే గుండు కొట్టుకుంటోంది అన్నప్పుడు మీరు ఆ మహాశక్తికి సమర్పణ చేసుకోవడంలో సమస్యే ఉందండి అలా తెలుసుకుంటూనే ఎవరూ చెప్పక్కర్లేకుండానే మీరే ఇంకా చెప్పదండి మీరు మాకు తెలిసిపోయింది మేము ఆ మహాశక్తికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము ఇప్పుడు బల్బు నన్ను నేను ఎలక్ట్రిసిటీకి సమర్పించుకుంటున్నాను అందనుకోండి తెలిసి అదే విద్యూరమా గొప్పయా అది అది మోస్ట్ న్యాచురల్ థింకుడు సమర్పిత సర్వాత్మ భావ అంటే సర్వాత్మన సమర్పిత భావ సో అన్ని విధములుగా తనను తాను తన మనుగడను పరమేశ్వరునకు సమర్పించి వేయుట అది భక్తి అంటే భక్తి ఎలా ఉంటుందో మీకు ఆ సమర్పణ ఎలా ఉంటుందో చెప్తున్నా ఓ గ్రహస్థు దగ్గరికి వెళ్ళి చూడండి నేను భక్తుణ్ణి కానీ కుటుంబం బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయి అని అన్నాడు అంటే అప్పుడు ఆయన చెప్పారు నువ్వు ఈ పైన నువ్వు దేవుడికి ఇలా ప్రార్థన చేయి ప్రార్థన చేసి పద్ధతి ఒకటి బోధించాను ఏమిటంటే ఆ ప్రార్థన ఓ దేవా ఈ కుటుంబము నా కుటుంబము కాదు నీ కుటుంబము అది తేడా సమర్పిత సర్వాత్మ అంటే ఎంత తేడా వచ్చిందో చూడండి నా కుటుంబం అనుకోబట్టే కదా నెత్తి మీద బరువు మోస్తున్నాడు అంటే వాళ్ళకి భోజనం పెట్టడం మానేస్తాడు మొన్నటి నుంచి డబ్బులు సేవ చేసుకుంటాడని కాదు పాయింట్ వాళ్ళ నీ యొక్క ఏ ఏ స్థానంలో కానీ ఇది నా కుటుంబము మాట తీసేసి ఓ దేవా ఇది నీ కుటుంబము ఈ కుటుంబం యొక్క నీ అధీనంలో ఉన్నది నాతో సహా మేమందరము నీ కుటుంబమే ఇప్పుడు మీరు రైల్లో వెళ్తున్నారు రైల్లో వెళ్తుంటే ఇప్పుడు మీ యాత్రకి నా కుటుంబము యొక్క యాత్ర అనేది ఏమైనా ఉంటుందండి అలా ఏమైనా ఉంటుందా ఆ మొత్తం రైలు యొక్క యాత్రే మీ యాత్ర ఉంటుంది కదా ఏదో జన్మదృష్టాంతం అలాగే ఆ రైలు నడిపి మిమ్మల్ని కూడా గిట్ ఎక్కి మిమ్మల్ని వెళ్ళాల్సిన తోటికి తీసుకెళ్తాడు ఓ దేవా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా నాకు పర్వాలేదు ఈ రైలు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు నన్ను మాత్రం విజయవాడ స్టేషన్లో దింపు అంటే అది ఎలా దింపుతుంది కదా కాబట్టి రైలు మనం ఏం చేయాలి ఆ రైలుకి మనం మనం సమర్పించేసుకుని దాంట్లో కూర్చుని కుడుకుపాట్ల పడుతు ఉంటే విజయవాడ స్టేషన్ వచ్చేసుకుంది విమానం ఎక్కుతాం ఇది రైలుకి ఇంకా భూమికి అంటిపెట్టుకుని ఉంటారు కాబట్టి మీరు ఏదో అనుభవానికి రాదు విమానం ఎక్కారు న్యూయార్క్లో ఎక్కారు విమానం బొంబాయిలో దిగు ఈ పదిహేను గంటలు ఆకాశంలో ఉంటుంది కాబట్టి విమానం గురించి మీకు రహస్యం చెప్పంటారా దానికి వంద పెరామీటర్స్ ఉంటాయి వంద వంద పెరామీటర్సు అన్నీ కరెక్ట్గా ఉంటే అది న్యూయార్క్లో పైకి లేచింది ముంబైలో దిగింది అర్థమైందండి తొంభై తొమ్మిది పిరామీటర్లు కరెక్ట్గా ఉండి ఒక్క పిరామీటర్ తేడా వస్తే అట్లాంటిక్ సముద్రం అడుక్కుపోతుంది అమ్మ మేమే చెప్తున్నాం మీకు దాంట్లో వంద పిరామీటర్స్ కరెక్ట్గా ఉండాలి వంద ఉంటే వద్దా కరెక్ట్గా ఉండాలి ఒక్కటి కూడా తేడా రావాలి కేవలము ఎగిరినప్పుడు వెదర్ బాగుండి మధ్యలోకి వెళ్ళేప్పటికి వెదర్ చెడిపోతే మొన్న విమానం సముద్రంలో పడి ఉన్నాయి వంద పెరామీటర్స్కి వంద పెరామీటర్స్ కరెక్ట్గా ఉంటేనే మళ్ళీ బొంబాయిలో దిగుతుంది రోజు డజన్ విమానాలు అక్కడ లేస్తాయి ఇక్కడ దిగుతాయి ఇక్కడ లేస్తే అక్కడ దిగుతాయి రోజు ఇప్పుడు మీరు విమానంలో ఎక్కి ఉంటారు పదిహేను గంటలు పడుతుంది మధ్యలో ఇంకా స్టేషన్లు ఆగడాలు ఇవే ఉండవు పదిహేను గంటల గాలిలో ముప్పై ఐదు వేల అడుగులు నలభై వేల అడుగులు ఎత్తుని ఉంటారు బయట టెంపరేచర్ మైనస్ డిగ్రీలు ఉంటుంది బయట ఆక్సిజన్ ఉండనే ఉండదు లోపల ట్యూబ్లో కూర్చుని ఉంటారు ఆక్సిజన్ లోపలే ఉంటుంది బయట ఆక్సిజన్ ఉండదు ఇప్పుడు మేము మీ క్షేమాన్ని చూసి వాడు ఇవ్వడు పైలట్ చూస్తున్నాడు పైలట్ చూస్తున్నాడని మీరు అనుకుంటున్నారు పైలట్ తోటి మీరు మాట్లాడితే వాడు చెప్తాడు నేను కూడా నా క్షేమంతో సహా అది ఎవడో చూస్తున్నానని పైలట్ చెప్తాను ట్రాఫిక్ కంట్రోల్ చూస్తున్నారని మీరు అనొచ్చు ట్రాఫిక్ కంట్రోల్ దగ్గరికి వెళ్తే ఈ రోజుకి ఏ విమానాలు కిందకి నేను బతికి పట్టకట్టానని ఇంటికి వెళ్తాడు కాబట్టి విమానమును వంద పెరామీటర్స్ వంద మంది ఆ పెరామీటర్స్ని ప్లేస్లో పెట్టి వంద మంది కూడా కరెక్ట్గా పనిచేస్తే ఆ విమానం వెళ్ళగలుగుతుంది ఈ వంద మందిలో ఒకటి బుద్ధి తేడా వచ్చినా విమానం పోతుంది ఈ వంద పెరామీటర్స్ని ప్లేస్లో పెట్టినటువంటి ఒక మహాశక్తికే దేవుడు అడిపారు మీరు విమానం ఎక్కారు ప్రయాణం చేస్తూ ఉన్నారు జీవితం కూడా అటువంటి ప్రయాణమే మీరు విమానంలో కుటుంబంతో సహా ఉన్నారనుకోండి ఇప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీరు రక్షిస్తున్నారు మిమ్మల్ని మరొకటి రక్షిస్తున్నాడా లేక మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఒకడే రక్షిస్తున్నాడా కాబట్టి నా కుటుంబము అనే మాట లేదు కాబట్టి ప్రార్థన ఏమిటి ఓ దేవా ఇది నీ కుటుంబము ఈ కుటుంబం యొక్క యోగక్షేమములను కాపాడవలసిన వాడివి నువ్వే కాపాడుతున్నది నువ్వే ఈ పైన కూడా నువ్వే కాపాడుతూ నన్ను కూడా కలు ఓ అని ఒక అండం పెట్టేసారనుకోండి ఇది మనస్సుకి వచ్చింది అనుకోండి ఇది మీరు ఫ్రీ అయిపోతుంది ఫ్రీడమ్ వచ్చేస్తుంది అది మనస్సుకు రావాలి కష్టం మనస్సుకి రావడం వంటి కష్టం ఎందుకంటే మనస్సు ఏమంటుందంటే అబ్బాయి అబ్బాయి మనం దేవుడు చేస్తున్నాడు సరే మనం కూడా కొంత చూస్తున్నాం కదా చేస్తున్నాం కదా ఫ్రీ వీళ్ళు కదా డబ్బు సంపాదిస్తున్నాం కదా అని మనస్సుకుండేటువంటి సంకల్పాలు ఇవ్వడానికి ఉంటాయి మీరు కనుక ఈ ఈ ఒక్క మాట మీరు దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే ఫర్ యువర్ సెల్ఫ్ యు కెన్ ప్రూవ్ దిస్ టు యువర్ సెల్ఫ్ యు ఆర్ ఫ్రీ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఫ్రీడమ్మే భక్తి అంటే భక్తితో ముక్తి భక్తీసే ముక్తి హోతాయి భక్తి ఉంటే ఫ్రీడమ్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడే వస్తుంది కాబట్టి సమర్పిత సర్వాత్మ భావన ఇంకొకటి దృష్టాంతం చెప్తారు చూడు హే ఈశ్వర నేను ఎంతకాలం బతుకుండాలనే దాని గురించి నాకు ఏ ఒపీనియన్ను లేదు నువ్వు ఎంతకాలం నన్ను బ్రతకనిస్తే అంతకాలాన్ని బతుకుతాను ఫ్రీడమ్ వచ్చేసింది ఓ ఈశ్వర నాకు సుఖమే రావాలని నేను కోరటలేదు మానవ జీవితం అంటే సుఖ యొక్క మిశ్రణము అని నేను విన్నాను నేను సిద్ధంగా ఉన్నాను సుఖదుఖాలు రెండింటికి నాకు సుఖము సుఖంలో గర్వం లేకుండా దుఃఖంలో నీరు కారిపోకుండగా నా మనస్సు యొక్క సమతౌల్యాన్ని నిలబెట్టు నువ్వు నేను అదే నిన్ను కోరుతున్నాను అని మీరు అన్నారనుకోండి అది సమర్పిత సర్వాత్మభావ ఈ విధంగా సర్వాత్మనా సమర్పిత భావ ఎగ్జిస్టెన్స్ మీ ఎగ్జిస్టెన్స్ని అన్ని విధములుగా పరమేశ్వరునకు సమర్పించుట అది భక్తి భక్తి అనేది దాన్ని రిచువలైజ్ చేసి పెట్టేస్తే అంటే ఒక తంతు కింద తయారు చేస్తే మెకానికల్గా యాంత్రికంగా దాన్ని తయారు చేస్తే మీరు ఆ భక్తిలో ఉండే సారాన్ని మీరు మిస్ అయిపోతారు అలా ఉండకూడదు భక్తి అంటే కాబట్టి సమర్పిత సర్వాత్మ భావ ఇది మా నెంబర్ వన్ అంచేతనే భగవద్గీత యొక్క విషయంలో కర్తవ్య కర్మలు ఉంటాయే తప్ప వరు బాధ్యతలు ఉండవు ఇప్పుడు భార్య ఆమెకు రక్షణ కల్పించుట కర్తవ్యకర్మే అంటే కొడుకు కూతురు వాళ్ళ ఎడల మన కర్తవ్యాన్ని మనము పూర్తి చేయుట అంటే వాళ్ళ సుఖదుఖాలకు మనం నిర్మాతలం కాదు వాళ్ళ సుఖదుఖాలను నిర్మాణం చేసేది ఈశ్వరుడే కాబట్టి ఎప్పుడైతే ఈ సమర్పిత సర్వాత్మభావ ఎవరికి సమర్పించమన్నారు మిమ్మల్ని ఎవరికి సమర్పించమన్నారు ఎక్కడో వైకుంఠంలో కూర్చుని ఉన్నాడు ఆయన్ని సమర్పిస్తే ఆయన సమయానికి వస్తాడో రాడో అలాగే సమర్పించడం లేదు సర్వజ్ఞే ఈశ్వరే పరమగురవు వాసుదేవే మీకు సమస్య ఉంది సమర్పించడానికి ఇప్పుడు ఘటాకాశము మహాకాశానికి సమర్పించడంలో సమస్య ఉంది ఘటాకాశము స్వర్గంలో సమర్పించాలంటే ఇబ్బంది కానీ స్వర్వ చుట్టూ ఉన్న మహాకాశానికి సమర్పించటంలో సమస్య ఉంది సమస్య లేదు కాబట్టి అసలు ఈశ్వరుని యొక్క తత్వం ఇది అని తెలిస్తే శరణాగతి అత్యంత సహజంగా మనకి అలవడిపోతుంది ఇటు వచ్చి కొంత సంసార వాసనలో అడ్డుపడుతూ ఉంటాయి వాటిని మనం వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్ది రోజులు ధ్యానమోది చేసుకుని సత్సంగం చేస్తే ఈ మనసులో ఉండే వాసనలు సంసార వాసనలు క్రమంగా శిథిలం మనకి శరణాగతి యొక్క రహస్యం మనకి బాగా అనుభవానికి మీకు ఒక సహస్యం ఇస్తా మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్న పడంగా క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకాన్ని పొంది ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకొని శరణాగతి కనుక మీరు చేయగలిగితే ఈ క్షణంలో మీరు ముక్తులైపోతారు జీవన్ముక్తులైపోతారు మీరు అంత పని చేయలేకపోయినా దాంట్లో ఒకంత మీరు చేయగలిగిన లేశమంత చేయగలిగిన మీకు నెతిమించి మహాభారతి దింపేసిన ఫీలింగ్ ఒక ఫ్రీడమ్ మీకు వెంటనే అనుభవానికి వచ్చేస్తుంది అది చాలా పవర్ఫుల్ ఇటీస్ కాబట్టి భక్తి యొక్క తత్వాన్ని తెలుసుకుందుకు ఈ పారాగ్రాఫ్ నుంచి ఇంకొకటి లేదు సమర్పిత సర్వాత్మభావ అటువంటి వాడు నా భక్తుడు అనబడును సర్వాత్మభావ సమర్పిత సర్వాత్మన సమర్పిత భావ ఏన సహ సమర్పిత సర్వాత్మభావ మదే అన్వయం ఓకే ఇంకా ఏమిటి ఆ భక్తిలోనే మరొక అంశం ఏమిటి ఏది చూస్తున్నావో ఏది వింటున్నావో దేని స్పృశిస్తున్నావో ఆ సర్వము భగవంతుడే వాసుదేవుడే అది మరి ఇది మరి నిజంగా దెయ్యం పట్టినట్టు అనే మాట చాలా కరెక్ట్ ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అవసరమే ఆ మాట చాలా మంచి మాట లేకపోతే ఇప్పుడు మీరు పొద్దున నిద్రలేస్తారు నేలపై కాలు కడతారు ఆ నేల దేవుడు నీరు త్రాగుతారు దర్తికతో ఆ నీరు దేవుడు ఆకాశంలో ఇటువంటి సంచరిస్తారు ఓ చేపని మీకు ఇది యూట్యూబ్లో ఉన్నది నాకెవరో లింక్ పంపించారు నా దగ్గర పాఠం చదివిన వాళ్ళు విద్యార్థులు వాళ్ళు ఏదైనా ఒకటి చూస్తే నాకు పొరపాటు ఆ రకంగా వాళ్ళకి నేను పాఠం చెప్పాన నాకు వాళ్ళ పాఠం చెప్తున్నారా చెప్పడం కష్టమే అవుతూ ఉంటుంది ఒకప్పుడు సో వాళ్ళ ఇంకేమిటంటే రెండు చేపలు ఎలా వెళ్తూ ఉంటాయి సముద్రంలో రెండు చేపలు ఎలా ఈదురుకుంటూ అలా ఒక్కగా వెళ్తూ ఉంటాయి ఎదురకుండా ఒక పెద్ద చేప కను అప్పుడు ఆ పెద్ద చేప అడుగుతుంది హవీస్ ది వాటర్ అని అడుగుతుంది నీరు ఎలా ఉంది అని అడుగుతుంది అంటే ఈ రెండు చేపలు ఒకటి దానికి ఒకటి ఒకటి పరస్పరం చూసుకుని ముందుకు వెళ్ళిపోతాయి సమాధానం ఏం చెప్పండి ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చేప రెండో వాట్ ది హెల్ వాటర్ ఈజ్ అని అడుగుతున్నా అర్థమైందండి వాటర్ ఎలా ఉందని పెద్ద చేప అడిగితే వాటర్ అంటూ నా ముసలి చేప ఏమిటి వాటర్ అంటే ఏమిటంటావు అని ఓ చేప ఇంకో చేప మనం అలాంటి వాడు వాట్ ది హెల్ వాటర్ ఈజ్ అని చేప అడిగింది అలాంటి వాడు ఎందుకంటే మనం దేవుడు ఎక్కడ ఉన్నాడు రామేశ్వరంలో ఉన్నాడు లేకపోతే కాశీలో ఉన్నాడు లేకపోతే కైలాసంలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు అని ఏవేవో భావాలు వైకుంఠంలో ఒరిజినల్ ఉన్నాడు రామేశ్వరంలో డూప్లికేట్ ఉన్నాడు లేదో కూర్చున్నా కూర్చున్నా సంథింగ్ అద్దె ఇది ఎలా ఉందంటే వాట్ డి హెల్ప్ వాటర్ ఈజ్ అంటే దాని అభివృద్ధి ఆ ముసలి చేప వాటలు అంటున్నాయి ఏమిటంటావు వాటలునే అని ఈ చేప ఇంకో చేపని అడిగింది చూడండి అలా ఇప్పుడు చేప సముద్రానికి గుడి కట్టి పూజ చేసిందనుకోండి గుడి సముద్రంలోనే కడుతుంది ఓ రూపు పెట్టి సముద్రానికి ఏమిటి గుడి ఏమిటంటే సముద్ర దేవుడికి గుడి సముద్రదేవుడు ఎక్కడ ఉంటాడంటే హెవెల్లో ఉంటాడు అదే సముద్రదేవుడు హెవెల్లో ఉంటాడా మనం అలాంటి వెళ్ళం మానవులు అలాంటి వాళ్ళం కాబట్టి ఆ దృష్టిని అది ఆరంభంలో ఉంటుంది ఆరంభంలో ఇప్పుడు ఈ పాఠం పదేళ్ళు కుడాడికి చెప్తారా ఈ పాఠం చెప్పరు పదేళ్ళు కుడాడిగా చెప్తారంటే గాయత్రి మంత్రం మెల్ల పోత్స వేసి గాయత్రి మంత్రం చెప్పి ఇది జపం ఈ జపం చేస్తే ఏమిటవుతుందని అడుగుతాడు వాడు అడిగితే గాయత్రీ దేవి నీకు ప్రత్యక్షం అవుతుందని అంటే మరి గాయత్రీ దేవి ప్రత్యక్షం ఎప్పుడవుతుందో అవుతుంది మరి అంతదాకా ఎక్కడ ఉంటుంది అంటే ఆ గాయత్రి లోకం అన లోకం అవుతుందో అక్కడ ఉంటుందని వీడు ఆ జపం చేస్తూ ఉంటాడు ఆ టైము ఆ సందర్భం అది అలాగే ఉంటుంది దట్ కానీ మరి మనం భగవద్గీత పదమూడో అధ్యాయంలో చాలా స్హిచ్ఛలికి వచ్చేసాం అది అది కింద గా కాబట్టి చాలా ముందుకు వచ్చేసాం ఈ ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ అదే లెవెల్లో ఉండిపోకూడదు ముందుకు సాగుతూ ఉండాలి చెరవి వేతి చెరవి ఒక చోటే ఆగిపోకూడదు కాబట్టి మనం చేప తన చేప ఇటువంటి తిరుగుతోందంటే దేనివల్ల తిరగగలుగుతుంది సముద్రం వల్లనే తిరగలుగుతుంది అదేవిధంగా మనం ఇటువంటి సంచారం చేస్తున్నామంటే ఆకాశము వల్లనే సంచారం చేయగలుగుతున్నాం ఆకాశమే ఈశ్వరుడు మీరే ఈశ్వరుడు ఆపహ ఆ పృథివీ మీరు మహాభూతాలాగా చూడాలి మీరే ఈశ్వరుడు అంటే ఈ సీసాలో మీరు ఈశ్వరుడా అని దాన్ని క్రివియలైజ్ చేయకూడదు సీసాలో కూడా ఈశ్వరుడే మీరు మహాభూత దృష్టితో చూడాలి ఆ దృష్టిని ఎక్స్పాండ్ చేసి చూడాలి సో క్రివియలైజ్ చేయకూడదు ఒక బ్రహ్మచారి అన్నం అన్న వండుతున్నాడు దాన్ని గెరెట పుచ్చుకుని ఈజ్ మూవింగ్ ఈజ్ దాన్ని కొంచెం కలపాలి కదా కలిపితే బాగా వండుకుని అడుగున పొల్లలు పెట్టి వండుతున్నాడు సో ఎవరో వచ్చి ఎవిట్రా వండుతున్నావు అని అడిగారు బ్రహ్మ పచాది అని చెప్పాడు బ్రహ్మని వండుతున్నాను అని చెప్పాడు బ్రహ్మని వండడం ఏమిట్రా అవును సర్వం కలుగుతడం బ్రహ్మన్నావు కదా నువ్వు నేను బ్రహ్మను వండుతున్నాను అని చెప్పాడు దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ప్రివియలైజేషన్ అంటారు అదేదో జోక్కి బాగానే ఉంది కానీ అలా క్రియలైజ్ చేయమనే అభిప్రాయం కాదు కాబట్టి ఇదిగో ఇది టేబుల్ ఇది మీ ఇది సీసా ఆ దృష్టి కాకుండా పంచభో పంచభూతములు అనే దృష్టిలో తీసుకురావాలి రిడక్షన్ ఇజం అనొచ్చు యూ రిడ్యూస్ ది ఎంటైర్ యూనివర్స్ టు ఫైవ్ ఎలిమెంట్స్ ఆ రిడ్యూస్ చేయాలి పంచభూతములు పృథివీ దృప్తేజో వాయు ఆకాశములు మహాభూత అని అలాగే ఎప్పుడైతే రిడ్యూస్ చేస్తారో అప్పుడు ఈ వాక్యం మీకు సరిగ్గా సరిపడుతుంది ఎత్తు శృణోతి ఆకాశము ఎత్తు స్పృశతి వాయువు ఎత్తు జిఘ్రతి గంధము పృథివీ యత్ పశ్యతి తేజస్ సో ఆ రకంగా ఎత్ సో ఆస్వాదిస్తున్నాడో అది రసము నీరు ఆ పంచభూతములు ఈ పంచభూతముల రూపముగా భగవాన్ వాసుదేవుడే ఉన్నాడు అని ఎవడైతే ఈ విధముగా ఖచ్చితముగా శంక అనేది తెలుసుకుని ఉంటాడో ఎలా తెలుసుకోవడము విత్ అండర్స్టాండింగ్ డీప్లీ వితిన్ తన తన లోతుల్లో బాగా తెలుసుకుని ఉంటా అది ఏవంగ్రహావిష్ట బుద్ధి దీనికి ఒక ఎంత బలంగా తెలుసుకుని ఉంటాటంటే ప్రియుడు ప్రియురాలి ఎడల ఎన్ ప్రియుణ్ణి ప్రియు ఎలా నువ్వు ప్రేమ అంటున్నావు ప్రేమ అది నువ్వు ఆలోచించుకుంటే నేను ఆలోచించుకున్నాను ఇప్పుడు యంగ్ పీపుల్ ఉంటారు నేను ప్రేమిస్తున్నాను అంటాడు అంటే ఇంకది ఫైనల్ అది దాని మీద పెద్దలేవో లక్షల తొంభై అబ్జెక్షన్స్ చెప్తారు వాడు వెండు వాడిని వాడు ఏమంటాడు నువ్వు నువ్వు సరిగ్గా ఆలోచించుకోరా అంటే నేను ఆలోచించుకున్నాను నువ్వు కొంచెం ముందు వెనక చూసుకో నేను ముందు వెనక చూసుకున్నాను భవిష్యత్తు గురించి చూసుకో అది చూసుకున్నాను పిన్ని కెరియర్ చూసుకో కూడా చూసుకున్నాను అమ్మాయి కొంచెం ఎర్రగా బొరగా చూడటానికి బాగుంది అదేనాలు చూసుకున్నాను ఇవన్నీ చూసి నీ ఫైనల్ కంక్లూషన్ ఏమిటరా అంటే నేను ఆమెని ప్రేమిస్తున్నాను దట్ ఈస్ వాట్ ఇట్ అలా ప్రేమించాలి కామిని కాముక మీ వాళ్ళు ఎంత గట్టిగా ప్రేమిస్తారో అలా ప్రేమించాలి ఆ విధంగా ఈశ్వరుణ్ణి ప్రేమించు ప్రేమి అంటే డీప్లీ విత్ బాహ్యములైన ఇతర విషయంలో దాన్ని ప్రక్కనబెట్టి తన అంతరాంతరములలో హృదయపు లేకపోతే గుండె లోతులలో ప్రేమించుట దాన్ని కేవలం గ్రహావిష్ట బుద్ధి అంటే అర్థం అది అద్దె కానీ ఉండమని కాదు అక్కడ పిచ్చి అంటే అర్థం గుండె లోతులలో ప్రేమిస్తున్నాడు దానికి భక్తి అని పేరు అటువంటి నా భక్తుడు ఏతద్విజ్ఞాయ్ పూర్ణమి పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్ట